ప్రార్థన చేద్దాము స్తోత్రం నైన పరిశుధుడా మైమోన్నతుడ సర్వశక్తి మంత్రిడా జీవంగల ప్రభా నీకే వందనాలు ప్రభా ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే కొట్లాది వందనాలు ప్రభా మమ్మల్ని ఎంతోగాన యశుప్రభ కాచికాపాడి భద్రపర్ష దేవ ఈ దినం ఇచ్చిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం నాయన తండ్రి ప్రభావ నీకు వందనా స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభావ ఈ రాత్రి కాలం ముందు యేసుప్రభ ఇచ్చిన ఆరాధన బట్టి నీకు వందనాలు ప్రభావ ఈ సమయంలో యసుప్రభ నిలు సూతిస్తున్నామంటే కేరులని కృపలో ఉన్నాం నాయన అందుని నీకు వందనాలు ప్రభావ యేసుప్రభ రాని నడిపించండి వాళ్ళకున్న ఆటంకాలని తొలగించండి ప్రభా ఈ రోజు యేసుకృష్ణ నామంలో తేవాదని పొందండి ప్రభా వాక్య చోతి మీరు మాతో మాట్లాడండి ఈ స్వరాన్ని ఏసుప్రభ వినిపిపచేయండి మమ్మల్ని ఇంకా బలపరచండి అని ఆయన దీవించండి ఆశీర్వదించండి మీరు అక్కడికే మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోండి ప్రభావ నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభావ మీరాకడ అతి త్వరలో ఉంది కనుక ప్రభా మేము సిద్ధపడాలా ప్రభా వాక్యాల చెట్ల యేసుకృష్ణనామంలో విధేత కలిగి మేము జీవించాలా ప్రభేసు ప్రభా మాలో ఎటువంటి పాపం లేకుండా సహాయపడండి మేము అతి పరిశుద్ధంగా మేము జీవించాలా ప్రభ మీరే కార్యం జరిగించిన నామానికే మేమ తెచ్చుకోమని డి వేడుకుంటున్నాం తండ్రి ఆమె నా ప్రాణ ప్రియుడా ఏసు అర్పింతును నారుదయార్పణ నా ప్రాణప్రియుడా ఏసు రాజా అర్పింతూను నారుదయార్పణ విరిగి నలిగిన ఆత్మాతోను హృదయా పూర్వాక ఆరాధనాతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయా పూర్వాక ఆరాధనాతో నా ప్రాణ ప్రియుడా ఏసు రాజ అర్పింతును నా హృదయార్పణ अद्भुत कूड़ा आलोचना आचर्य सामना प्रभुवा अद्भुतकड़ा आलोचना आच्च सभुवा बलवंड़ा बहु प्रियुड़ा मनोहरुड़ा महिमाज स्तुति चेदन बलवंड़ा बहु प्रियुड़ा मनोहरुड़ा महिमाराज స్థుతించేదన్ నా ప్రాణ ప్రియుడా ఏసు రాజా అర్పింతును నా హృదయార్పణ నా ప్రాణ ప్రియుడా ఏసు రాజా అర్పింతును నా హృదయార్పణ విమోచనగా నామూలతో సౌందర్య ప్రేమాస్తులతో విమోచనములతో సౌందర్య ప్రేమాస్తులతో నాస్కరించి ఆరాధితు హర్షింతును నే పాడేదను నా ప్రభువ నామస్కరించి ఆరాధింతు హర్షింతును నే పాడేదను నా ప్రభువా నా ప్రాణ ప్రియుడా ఏసు రాజా అర్పింతును నా హృదయార్పణ నా ప్రాణ ప్రియుడా ఏసు రాజా అర్పింతును నా హృదయార్పణ గర్భము నా పుట్టిన బిడ్డను కరుణించక తల్లి మరాచునా గర్భమున పుట్టిన బిడ్డను కరుణించక తల్లి మరాచునా మరచిన గాని నీ మరువవు విడువవు ఎడబాయవు కరుణ రాజం మరచిన గాని నీ మరువవు విడువవు ఎడబాయవు కరుణారాజం నా ప్రాణ ప్రియుడా ఏసు రాజ అర్పింతును నా హృదయార్పణ నా ప్రాణ ప్రియుడా జ అర్పితు నా హృదయార్పణ రక్షణమూలను అక్షయమగుని ఆహారమున్ రక్ష నాకారములను అక్షయ ఆహారమున్ రక్ష కూడా నా కొసగివి దీక్షతో నిన్ను దీక్షించు చు స్తూతిను రక్ష కూడా నా కొసగివి నా ప్రాణ ప్రియుడా ఏ రాజా అర్పింతునా హృదయార్పానా నా ప్రాణ ప్రియుడా ఏ రాజా అర్పింతునా హృదయార్పానా నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును కృతజ్ఞతాస్తూ తులా తోడా ప్రేమాతో प्रेमानुने प्रेम नु विवरी वीमोच तोडा, नी प्रेमानुने विवरिंतुनु वीमोच ना प्राण प्रियु यु राज అర్పించును నా హృదయార్పణ నా ప్రాణ ప్రియుడా ఏ రాజా అర్పించునుూ నా హృదయార్పణ వాగ్దానములు నాలో నెరవేరును విమోచించి నాకిచ్చితివే వాగ్దానములు నాలో నెరవేరెను విమోచించి నాకిచ్చితివే పాడేదము ప్రహర్షింతును హల్లేలుయా హల్లేలుయా हल्लेलुया, लुय पाड़े दू प्रा हर्षंत नो हल्ले लुआ ना प्राण प्रियुड़ा ये सुजा अर्पिंत नु ना हृदयापण ना प्राण प्रियुड़ा ये सुजा అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మాతోను హృదయ పూర్వాక ఆరాధనాతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మాతోను హృదయా పూర్వాక ఆరాధనాతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా ఏసుజ అర్పింతును నా హృదయార్పణ నా ప్రాణ ప్రియుడా ఏసుజ భ పర్షణ దేవ ఇజ్రా దేవ మహాదేవ బలవంతుడా ఆచరకుడు ఆలోచన కర్త యేసుప్రభ మాకు దుర్కన్ యేశప్రభ నా దేవ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ఆశ ఉంది మేము వినాలా మీరు మాట్లాడేతం శ్రద్ధగా వినాలా శ్రద్ధ గిన్నే మన ఆత్మ తెలివండి ఇలాగల చెవు తెచ్చండి నా దీమానికి శ్రద్ధం మా ప్రభుత్వం తగ్గ అధికారులు మీలో కొడుతున్నారు మీ నడిపించి సహకారం ఉండి ప్రతి ఆటగాళ్ళు కొట్టే నేస్తున్నాడు అమీన్ అమీన్యాధిపతి ఈ రోజు ఎఫ్తా కోసం చూస్తాం మేము ఎఫ్తా ఒక యుద్ధ శివలు ఉన్నాడు ఎఫ్తా కోసం చూస్తాం అయితే ఆ కాలంలో పోరాటం ఈరోజు మన ఆత్మీయ పోరాటం ఉంది ఏసు ప్రభుత్వ దగ్గర ఆత్మీయ పోరాటం ఇక్కడ చూద్దాం ఎఫ్తా చూద్దాం ఎఫ్తా కోసం చూద్దాం ఇది న్యాయాధిపతి పదకొండు అధ్యాయం మొదటి నుంచి మొదటి నుంచి బ్రదర్ గిలాదు వాడైన పరాక్రమం గల బలాదు అలా ఆగిపో బ్రదర్ గిలాబ ఎఫ్త ఏముందంట పరాక్రమం పరాక్రమము గల బడు బల బలాదుడు అంటే బలవంతోనే మంచిగా యుద్ధం వచ్చే వ్యక్తి ఈయన ఈయన అయితే ఇక్కడ పసిద్దం రాయబడింది గిలాఫ్ మళ్ళా ఈ న్యాయాధిపతిను ఎఫ్తాకు దేవుడు చూజ్ చేసుకున్నాడు ఎఫ్తాకు ఏర్పరచుకున్నాడు అయితే బరాదుడు ప్రకాశాని ఇంకేమున్నాడు ఇక్కడ వేష్యడు కుమారుడు అతను కుమారుడు చదువు బ్ర అతడు వేష్య కుమారుడు అతను ఏమంట వేషయా కుమారు అయితే ఇక్కడ చూస్తే అలా మనం బి ఎట్లా వచ్చినాం అన్ని నుంచి వచ్చినాం కదా అంటే వేషయా అంటే ఇక్కడ లోకం పాపం రాదు వేషయా కుమారు చదువు మెల్లగా చదువు ఇలాదు ఇలాదుఫ్తాను కనను ఇలాదు భార్య అతనికి కుమారును కనగా అలా గిరారు చేస్తాను కన్నాను గురహారు వారు చెప్తాను కుమారు ఇంకా కనుక వారు పెద్దవారయ్యి వారు పెద్ద వారై నీవు అన్ని స్త్రీకి పుట్టినవాడము కనుక మీరు అన్ని మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనేది అలా ఏమంటారు అన్ని స్త్రీకి పుట్టిన కనుక మా తండ్రి ఇంట నీకు వాస్తవం లేదని ఉన్నది అలా ఎఫ్తా ఏం చేస్తున్నాడు నీకు శ్వాస్థం వస్తే ఏం లేదు స్వాస్థం వస్తే ఆస్తి కదా ఆస్తి లేదు కానీ ఎఫ్త ఏర్పరిచిన వ్యక్తి జ్ఞానం గల వ్యక్తి ఎఫ్తా అలా ఈ కొనం ఈ కదా ఆస్తి కోసం కోసం భూమి కోసం కొట్టాడుతున్నా కనుక ఆయన గుర్తుపట్టుకున్నాడు ఈ పెద్ద ఆయనక ఇజ్రాయల్ పేరు గుర్తుపట్టుకున్నాడు అయితే జ్యూసాం ఇంకా కింద భాగంలో చూసిన మేరకు ఎరికైతే అయ్యాము యువత తన సహోదరుల యుద్ధ నుండి పారిపోయి ఇది ముఖ్యం అలా ఏం చేయాల మనం అప్పుడు మనం ఇదిగో నేను తోడని మనం పంపిస్తున్నాను మై పౌరం వలే మామల్ని నిష్కలం ఉండాల అయితే అక్కడ పారిపోయినాడు అక్కడ ఎఫ్తా ఎఫ్తాకు తెలిసిపోయింది అక్కడ ఏం చేస్తుండ్రు వాళ్ళు మాకు స్వస్థం లేదు అంటే పారిపోయినాడు అక్కడ నివసింపగా తోపు దేశంలో పోయి పాదిపై ఎక్కడ నివసించుంట అక్కడ అల్లరి జనము యొక్కకు వచ్చి అల్లరి జనం ఎత్తకు వచ్చి వచ్చి అతనితో కూడా సంచరించు చూడను అలా సంచరించును అల అలయా మనం ఏం చేయాలా ఇక్కడ చూస్తే అతను కూడా సంచరిస్తున్నాడు అంటే అక్కడ పోయి అక్కడ ఉన్నాడు ఉండను ఈయన ప్రార్థన పూర్వ వ్యక్తి ఈయన చెప్తా ఈయన దేవుడు ఈయన ఏర్పరిచిన వ్యక్తి అక్కడ అతను కూడా సంచరిస్తుండే ఇక్కడ ఏం కానీ అక్కడ ఉండడు అక్కడ అవన్నీ సంచరిస్తున్నాడు అక్కడ అయితే కొన్ని దిన తర్వాత ఏం జరిగిందంట చూద్దాం మనం కొంతకాలమైన తర్వాత కొన్ని కాలం తర్వాత అమ్మోనీలు ఇస్రాయేలీలతో యుద్ధము చేయగా అలా ఎవరు వస్తుంటారు ఇప్పుడు ఇస్రాయల్తో అమోనీలు ఇస్రాయలీలతో యుద్ధము చేయగా చేయగా అమ్మోనియులు ఇస్రాయేలీలతో యుద్ధము చేసినందున చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి గిలాలు పెద్దలు ఇక్కడ తోబు దేశము నుండి యువతను రప్పించటకు పోయి ఎఫ్తాకు రప్పించకపోయి వచ్చి మాకు ఉండుము అలా ఎందుమంటే వీళ్ళు యుద్ధం చేయొచ్చు కదా అమలుతో ఈ యుద్ధం చేయవు కానీ ఇక్కడ చూస్తే మతమైన క్రైస్తుల జీవితం యుద్ధం లేదు మతం కదా చూస్తాం మనం సౌలు మళ్ళ ఫిలిప్తులు చూస్తే వాళ్ళ దేవుని బిడ్డలు చూసేస్తే ఒకటే రోషం తీసుకొని దావి నిలబడి ఏం చేసినాడు సౌలు పోవాలా సౌలు ముంగట ఉండాలా సైనం ఉండాలా అక్కడ ఉండాలా అందరు ఆయన చూసి బలంని కండని చూసి ఆ గులాది కవచం చూసి భయపడి కానీ దావిది ఏం చేసినాడు పైన అయితే ఇక్కడ చూసి పెద్దలు యుద్ధం చేయొచ్చు కదా భయపడిపోయిన వాళ్ళు దేవుడు ఏం చేసినాడు ఎఫ్తాని ఎలగొట్టడం ఒక శ్రమ అప్పుడు ఏం చూస్తున్నాడు యుద్ధం చేస్తానుకో మనకు ఎఫ్తా ఉన్నాడు కదా ఆయన యుద్ధం మంచిగా పరాక్రమని నేర్పేవాడు కదా అని ఏం మన మనం ఎఫ్తాకు తీసుకొని వెళ్దామని అప్పుడు ఎఫ్తా దగ్గర పోయినంట ఎఫ్తాకు దగ్గర పోయి మాట్లాడుతున్నాం అక్కడ చూద్దాం అక్కడ అప్పుడు మనము అమ్మోనీలతో యుద్ధము చేయుదమని అప్పుడు ఎఫ్తాతో మాట్లాడుతున్నాం మనం మనం అమ్మోనీతో యుద్ధం చేద్దాం అందుకు యువత మీరు నా ఎందు పగబట్టి నా ఇటు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలి వేసి అలా ఏం చేసిందంట ఇప్పుడు చెప్తున్నావు ఎఫ్తా కింద ఇప్పుడు వస్తే భాగం పగా పట్టినట్టే ఏమో సంపాదన చేసిండేమో ఏం చేసిండ్రు అది అక్కడ లేదు కానీ పగా పట్టినట్ట ఇజ్రాయల్ పెద్దలు పగా అక్కడ సరదాలు పగా పెట్టి ఎలెగొట్టేసిన రోడ్ కానీ ఏం చేస్తున్నాడు ఎఫ్తా వెంటనే ఎలగొట్టి ఇప్పుడు చెప్తున్నాడు నా యొక్క నా తల్లి నుంచి మీరు వెలగొట్టి తిరే ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యుద్ధకు రానేలా ఇప్పుడు మీకు కన సమయంలో నాగ దగ్గర రావాలా మీరు పోవచ్చు కదా యుద్ధంకు అమలు వస్తుంటారు పోయి ముంగట నిలబడి యుద్ధం చేయొచ్చు కదా కానీ యుద్ధం నేర్చుకోలేరు మీరు యుద్ధం నేర్చుకోలేదు అందుకోసమే భయపడుతుండ్రు మనం పోతే ఓడిపోతాం మనం ఎట్లవి కానీ యుద్ధంకు తయారు వ్యక్తి ఎఫ్ తనే ఇక్కడ అని గిలాదు పెద్దలతో చెప్పాను చెప్పను గిలాదు పెద్దలతో చెప్పగా పెద్దలు అందుచేతనే మేము నీ ధద్ధకు మళ్ళీ వచ్చితే అందుచేతనే మళ్ళీ మీ దగ్గర వచ్చింది అలా ఎవరు నేను తోసిస్తారో వాళ్ళే మళ్ళా తోసిన మూలారాయ్ అది మన ప్రభుని తోసింది కదా తోసినది రాయి మూల రాయి ఇక్కడ చూస్తే మనం ఇక్కడ నువ్వు రా అని చెప్తున్నావు బతుమాడుకుంటారు వీళ్ళు పెద్దలు ఇజ్రాయల్ పెద్దలు మానుకుంటారు చెప్తాను ఇప్పుడు మాకు శ్రమ వచ్చింది ను రా చెప్తా మాకు అధిపత్య ఉండు మాకు లీడర్ గా ఉండు అని చెప్తున్నా చూడారు ఇక్కడ ఉంటారు నువ్వు మాతో కూడా వచ్చి వచ్చి అమ్మోనీలతో యుద్ధము చేసిన ఎడలా అలా నువ్వు అమ్మాతో కూడా వచ్చి అమోనీలతో యుద్ధం చేసిన ఎడలా ఇలాదు నివాసులమైన మా అందరి మీద అధిపత్య లీడర్ అయితే నువ్వు అధిపత్యత మాకు వెళ్ళాలా అని చెబుతుండ్రు వీళ్ళకు వీళ్ళు యుద్ధంకు ఏం చేసిండ్రు వాళ్ళు వస్తుంటే వీళ్ళు భయపడిపోయింది పెద్దలంతా వాళ్ళ ధైర్యం లేదు వాళ్ళకు అయిన ఎఫ్త ఏమంటాడు ఒకటి చూద్దాం మనం అందుకు యోఫ్ అందుకు ఎఫ్త అమ్మోనీలతో యుద్ధం చేయటకు అమలతో యుద్ధం చేయటట్టు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మెదట మీరు తీసుకుపోవాల మీరు కొట్టు మళ్ళా ఇప్పుడు తీసుకుపోయేలాహోబా వారిని నా చేతికి అప్పగించిన ఎడల ఇది ముఖ్యమంత్రి తీసుకుపోతుంది కదా తీసుకుపోయారు యహోవా నాకు వాళ్ళు చేతికి అప్పగించే లేదా నేనే మీకు ప్రధాన ప్రధాన నుడన అని గిలాదు చెప్పగా అక్కడ యువ నాకు వాళ్ళకు అప్పగించిన నేను నీకు ప్రధాన అవుతాను అప్పుడే అవుతానని చెప్తున్నాడు అప్పుడు గిరాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చెప్పున చేయదాము ఇప్పుడు నిశ్చయంగా నీ మాట చెప్పన చేయను నువ్వు చెప్తే మేము అట్లా చేస్తాం కానీ ఎఫ్తాకు గుర్తుపట్టలేదు వీళ్ళు ఎఫ్తాకు కానీ ఇద్దరు సోదరే కదా ఇద్దరు సోదరే కనుక ఇక్కడ అక్కడ జ్యూస్ పగబట్టి వెలుగులా నిశ్చయంగా ఇప్పుడు నీ మాట నువ్వు చెప్పు ఎఫ్తా మేము వింటాం అని చెప్తున్నాం యహోవా మన యుబయుల మధ్యను సాక్షిగా ఉండునుగాక అని యోక్తతో అని మనం యహోవా మన మధ్యలో సాక్షిగా ఉండును గాక ఇప్పుడు అని భారం చేస్తుండే యువతతో చెప్పేది కాబట్టి యోప్త కాబట్టి యుఫ్త ఇలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు ారు పెద్దలు పూరపోయినప్పుడు జనులు తమకు ప్రధానుని గాను తన ప్రధాని గాను అధిపతిని గాను అధిపతి గాను అతను నియమించుకొని నియమించుకొని అప్పుడు యోక్త అప్పుడు ఎఫ్తాస్లో యహోవస్ అన్నిధిని ఇది ముఖ్యం అప్పుడు ఏర్పరచుకున్నారు దేవుళ్ళు ఎఫ్తా గడుపుతున్నాడు అలా మిస్మానం ఏం చేస్తున్నాడు దేవుల్లో ఎఫ్తా అప్పుడు గడుపు గడుపుతున్నాడు ఎఫ్త అనేది తన సంగతంతయు వినిపించను అలా యుహోస్ అనేది కూర్చొని తనంత సంగీతి చెప్తున్నాడు అలా ఏం చేస్తున్నాడు దేవుని ప్రార్థన చేసి యహోస్ అనేది చెప్తున్నాడు ఇది వస్తుంది ఇజ్రాయల్ ప్రభు కానీ ఎఫ్తా తన ఇజ్రాయల్ ప్ర ఏం చేస్తున్నాడు దేవుడు రక్షణ కలిగిస్తున్నాడు కనుక యుహోస్ అనేది అయితే ట్వంటీ ఎయిట్ చదువు బ్రెడ్ ఇక్కడ చాలా మంది మనం చూద్దాం ఇప్పుడు ఎఫ్తా ఏం చేస్తుంటో ఇక్కడ చూస్తే ఈ అధ్యాయంలో ఇరవై పట్నం ఏం చేస్తా యుద్ధం చేసి సాధన పనికి ఇక్కడ చూద్దాం ఇక్కడ చూద్దాం మనం ఇక్కడ ట్వంటీ సెవెన్ చూసు ఇట్లుండగా నేను నీ ఎడలా తప్పు చేయలేదు కానీ ఇక్కడ అప్పుడు ఆ యఫ్తా వాళ్ళతో పంపిస్తున్నాను ఆ రాజుకు సమాధానం పడుతుంది ఎఫ్తా ఇక్కడ అధ్యయంలో చూస్తే రాజుకు రాజు సమాధాన పడ కానీ ఆ అవకాశం ఇస్తే సమాధానం పడడం కాస్త ఎఫ్కా ఒప్పుకోనుకోడు ఇప్పుడు ఏమంటాడు ట్వంటీ లో ఏమంటాడు ఇక్కడ ఇట్లుండగా ఇట్లా ఉండగా నేను నీ ఎడలా తప్పు చేయలేదు కానీ నీ ఎడల నేను తప్పు చేయను కానీ నువ్వు నా మీదకి యుద్ధమునకు వచ్చటం వలన నువ్వు నా మీదకి యుద్ధం వచ్చటం వలన నా ఎడల దోషము చేయుచున్నావు అలా నీ నా మీద దోషణ చేయుతున్నానని ఎఫ్త అప్పుడు చెప్తున్నాను నువ్వు నా మీద వచ్చి దోషం చేస్తున్నాను అని హెచ్చరిక చేస్తున్నా న్యాయాధిపతి అయిన యహోవా న్యాయధిపతి నేడు ఇస్రాయేలీలకును అమ్మోనీలకును న్యాయము తీర్చును గాక అలా ఏమంటున్నాం అలా చదువురా న్యాయాధిపతి అయిన యహోవా నేడు న్యాయవా ఇజ్రాయల్ అమోనికు న్యాయము తీర్చును గాక అయితే అమోనియుల రాజు అమోని రాజు యువక్త తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు ఒప్పుకోలేదు సమాధాన పడేలేదు ఎంత మాత్రం ఒప్పుకుంటలేడు ఎట్లా నేను వస్తా యుద్ధం మీద అప్పుడు చూస్తే శత్రు ఏం చూస్తే ముంగడ కళ్ళ ముంగడ మనం ఎట్లుందంటే కళ్ళ కనిపిస్తుండే ఇప్పుడు శత్రు ఏమున ఆత్మంగా ఉన్నాడో వాళ్ళు గాలిగా ఉన్నాడు ఇప్పుడు చూస్తే ఆత్మీయ మనం పోరాటం ఉన్న చూస్తాం మనం భయంకర పోరాటం ఆత్మీయ ఉన్న కనుక యుద్ధం ఉందని నువ్వు తెలుసుకోవాలి ఆ దేవుని దగ్గర ఇంకేముంటున్నా యహోవాత్మ యహో ఆత్మ యోప్త మీదికి రాగా యహో మీప్త మీదికి రాగా అతడు గిలాదులోను గిలాదులోను మనిషిలోను ముసులను సంచరించు సంచరిస్త్రు గిలాదు మిస్పేలో సంచరించిలాదు మిస్పాలో సంచరించి ఇలాదు మిస్పే నుండి అమ్మోనియల యుద్ధకు సాగాను సాగిపోయిన యుద్ధంకు సాగిపోతున్నాడు జిఫ్తా చదు నువ్వు యోప్త యుహోవాకు మొక్కుకొనెను అప్పుడు ఈ యుహోవాకు యువత మొక్కు కొను ఎట్లనగా నీవు నా చేతికి నా చేతికి అమ్మోనీలను నిత్యముగా అప్పగించిన ఎడ అప్పగించిన అమోనీలకు నిత్యంగా నేను అమ్మోనీల యుద్ధ నుండి తిరిగి క్షమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొన్నట్టుకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యుహోవాకు ప్రతిష్ఠిత మగును అలాహోవాకు ప్రతిష్ట మును ఏది నేను తిరిగి వచ్చినప్పుడు ఏది నా ఇంటి ద్వారం నుండి వద్దుదో అది యహోవాకు ప్రతి అంటే అది మొక్క గును అక్కడ అక్కడ చూద్దాం మనం చూడరాను దానిని అర్పించేదనను దాని బలిగా అర్పించేది నువ్వు ఆ కాలంలో బలి ఉండే కదా ఆ కాలంలో అప్పుడు యువత మోనీలతో యుద్ధము చేయుటకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు అలా మోనితో యుద్ధం సాగిపోయినప్పుడు యుహోవా అతని చేతికి వారిని అప్పగించను గనుక యహోవ అతని చేతికి యవ్త చేతికి అప్పగించను వీళ్ళు వారిని వారిని ఆరో ఏరు మొదలుకొని ఇరవది పట్టణముల వారిని నిశ్చేషముగా అత్తము చేశాను అలా ఇరవై పట్టణం అత్తంగా అంత యుద్ధంలో అంత దేవుడు ఏం చేసిన వాళ్ళకు అపంచిన ఎఫ్తాకు విజయము వచ్చినట ఇట్లా అమ్మోనియలు ఇజ్రాయలు ఎదుట నిలవకుండా అణచివేయబడి అణచియబడి అంతా కూలిపోయింది వాళ్ళు ఇక్కడ యొక్క మిస్పాలో నున్న తన ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు తన కుమార్తె తనకి కుమార్తె తమ్ముళ్లతోనూలతోనూతోనూ బయలుదేరి అలా తమ్ములతో నాటంతో ఎఫ్ తాకు ప్రధానంగా మన గెలిచి వచ్చినాక తీసుకొచ్చి ఆ శబ్దంతో ఆ చిన్నదాన్ని బయటకు వచ్చినట్ట ఆ చిన్నదాని తమ్ములతో తనంతో బయటకు వచ్చినాక అతన్ని ఎదుర్కొనే నువ్వు ఎదుర్కొను ఆమె అతనికి ఆమె అతనికి సంతానమే కానీ ఇంకో సంతానమే కానీ సంతానం ఏమి లేదు లేదు అంటే ఒకటే కుమార్తె ఉన్నది కాబట్టి అతడు ఆమెను చూచి అతను ఆమెను చూచి తన బట్టలను చింపుకొని తన బట్టలు చింపుకొని అయ్యో నా కుమారి అయ్యో నా కుమారి నువ్వు నన్ను బహుగా కృంగజేసి అయ్యో నా కుమారి బాహుగా నన్ను కుంగజేసిది నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకటిపై ఉన్నావు ఒకటే ఉన్నావు కదా తను ఇప్పుడు ఒకటే ఉన్నాను అని చెప్తుంది ఇక్కడ నేను యహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనక యుహోకు మాట ఇచ్చిందనుగా తీయలేనగా నేను వెనుక తీయలేనుగా నా తండ్రి నా తండ్రి ఓ మాట ఇచ్చి ఉంటివా యహోవాకు మాట ఇచ్చి అంటే యహోవకు మాట ఇచ్చి ఉంటివా అంటే ఎత్త ఎట్లా పెంచినాడు తన కూతురికో అంటే దేవుని ఒక భయం భక్తిలో పెంచిన తన కూతుర్ని అంటే ఎవోకో మాట ఇచ్చినగా జరగాలని ఈ కుమార్తెకి తెలిసిపోయింది ఇక్కడ చూస్తే ఇచ్చిన నా తండ్రి అని చెప్తున్న తండ్రితో మాట్లాడుతుంది ఈ కూతురు నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము నీ నీ నోటిది మాట చేయము అంటే ఇక్కడ చూస్తే కానీ ఆమె ఏం చేసి దేవుని సమర్పించి యుహవ నరుడు మళ్ళీ తీసుకోను కదా ఇక్కడ చూస్తే మన కూతురు ఎట్లా పెంచిండ్రు దేవుణ్ణిలో అంటే దేవుని భయం భక్తులు ఆ కూతురు పెంచబడి దీని అర్థం ఏమంటే ఇక్కడ మత్స్థ వార్తలు చూసాం మత్స్థ వార్త పండుగ దాం చూడు ఎన్నో వచ్చిన బ్రదర్ చాప్టర్ ట్వంటీ ఎయిట్ దేవుని ఆత్మ నేను దేవుని ఆత్మ వలను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల అలా ఇక్కడ దేవుని ఆత్మ వలన దయ్యమును వెలగొట్టింది ఎడలా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది దేవుని రాజ్యం మీ దగ్గర వచ్చి ఉన్నది ఇప్పుడు మొదట బలవంతుని బంధింపని ఎడల అలలియా మొదటి బలవంతును బంధించే వెళ్ళలా ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చూచి ఆ బలవంతి ఇంటిలో ఇంటిలో చూచి అతని సామాగ్రి దోచుకొనగలడు దోచుకోగలడు ఒక్కడ బంధించే లేడారా ఏమంటాడు కింద చూడు మన ఇల్లు దోచుకొని దోచుకును నా పక్షమునుండని వాడు నాకు విరోధి నాకు పక్షంగా విరోధి విరోధి వాళ్ళు ఈ లోకం శాతం నుంచి ఇక్కడ శిష్యులుగా చెప్తున్నాడు దేవుడు ఇక్కడ శిశు చెప్తున్నాడు మార్స్ వార్త పదార్థం చూడు పర మార్స్ వార్త పదారు పదారు చూడు ఎన్న వచ్చింది పదారు పదార్పురే మార్స్ వార్త పదారు పదారు నమ్మి బాప్తి పొందిన వాడు రక్షింపబడును నమ్మి బాప్సం తీసుకున్న వాడు రక్షింపబడు ఇప్పుడు రక్షణ పొందివు ఏం చేసినావు దేవుడు ఒకటి నువ్వు రక్షణ పొందిన దేవుని మరేమి స్వీకరించిన కనుక నమ్మి బాప్స్ మరి రక్షింపబడు శిక్ష విధింపబడును నమ్మవారికి శిక్ష విధింపును నమ్మిన వారి వలన నమ్మిన వలన సూచక క్రియలు కనబడును అలా ఎవరు నమ్ముతారో వాళ్ళ ధర దేవుడు సూచక్రలు చేస్తారంట నమ్మి దేవుని నమ్ముకుడు వాళ్ళ ధర ఈ సూచక్రలు చేయను ఏమనగా నామము దయ్యములను వెళ్ళగొట్టదురు దయ్యమును వెళ్ళగొట్టదురు కొత్త మాట్లాడుదురు అలలుయ్య కొత్త భాషలు మాట్లాడదురు అలలుయ్య చూస్తే ఇక్కడ ఏమంటారు నమ్మే వాళ్ళు ఏం చేస్తుంటా అంటే నమ్మినాక నీ జీవితంలో ఏమిది యుద్ధం వచ్చేసింది నీ జీవితంలో ఏమైంది నువ్వు ఈ లోకం నుంచి వచ్చి నమ్మినాక నీ జీవితంలో ఏమి పోరాటం ఉంది ఈ ఆత్మీయ పోరాటం కానీ నమ్మకుంటే ఇక్కడ ఎట్టుంది సాతాన్వి గుర్తుపడుతుందంట ఇక్కడ అపోస్టర్ కారంలో అపో నైన్టీ చాప్టర్ చూసాం బ్రదర్ ఎన్న వచ్చిన ఒక మిషన్ చిన్న ఉండే వర్షన్ నేను లైట్ చేస్తున్నా పదమూడవం నుంచి ఉంది బ్రదర్ వాక్యం అయితే కొందరు కటిన పరచబడిన వారై ఒప్పుకునక ఒప్పున కనుక జన సమూహము ఎదుగుతా ఈ మార్గమును దూషించు చున్నందున ఈ మార్గంలో దూషించు వారిని విడిచి బాను విడిచి శిష్యులను ప్రత్యేక పరచుకొని ప్రతిదినము తూరున రెండేళ్ల వరకు ఇలాగ జరిగేది కనుకలేమి గ్రీసు దేశస్తులేమి ఆసియాలో కాపురం కాప్రమున్న వారందరూ ప్రభు వాక్యము వినిరి మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించను పౌలు చేత దేవుడు విశేషం అద్భుతం చేయను ఇక్కడ శరీరములకు తగిలిన చేతి గుడ్డలైనను చేతి గుడ్డలైన నడికట్లైన నడికట్లైన రోగుల యొక్కకు తెచ్చినప్పుడు తెచ్చినప్పుడు రగమును వారిని విడిచను విడిచను ఇప్పుడు ఫోటింగ్ చుడు యూదుడైన కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు అక్కడ ఉన్నట యూదుడైన కెవను యాజకులు కుమారులు ఉన్నట జాతకులు కుమారులు ఉన్నారంట ఏడుగురు అలాగే చేయించుండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు నమ్మకుండా అలాగే చేస్తురు వీళ్ళు వీళ్ళు అలాగే చేస్తున్నా అందుకు ఆ దయ్యము ఆ దయ్యము గుర్తెరుగుదును నేను ఏసుని గుర్తెరుగును కూడా ఎరుగుదును పావులు ఎరుగును ఫస్ట్ ఎవరి చెప్తుంది మన ప్రభు నామం చెప్తుంది ఏసు నామం చెప్తుంది ఏసు నేను ఎరుగుతా పౌలు అని ఏమంటుంది ఇక్కడ కానీ మీరు ఎవరని అడగగా మీరు ఎవరిని అడగగా మీరు అసాలెడీ లేకుంటే మీరు ఎవరిని అడగగా నా మీద దయ్యము పట్టిన వాడు ఎగిరి దయ్యం మీద పడి పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచను గెలిచను వీళ్ళు గెలిచాలిపోయి వీలే ఓడిపోయింటా అందుచేత వారు దిగంబరులై దిగంబరం ఎంత బట్టలంతా చిన్నగొట్టేసింది అంతా దిగంబర్గా పంపించాం గాయము తగ్గి ఆ ఇంటి నుండి పారిపోయేది పారిపోయేది ఈ సంగతి ఈ సంగతిలో కాపురం ఉన్నా కాపురం ఉన్నా సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్తులకు తెలియవచ్చినప్పుడు తెలియ వచ్చినప్పుడు అందరికీ భయము గనక భయము కలిగిన గనక ఇక్కడ చూస్తే ఆ కాలంలో శత్రు మన కంటి కను రావచ్చు మన ఇట్లా రావచ్చు ఈ కాలంలో మనం ఏం చేస్తున్నాం మనం పోరాటంలో ఉన్నాం కనుక ఈ పోరాటం మనకున్న కనుక ఈ పోరాటంలో ఏం చేయాలి మనం ఒక్క వాక్యం తుడుపురా వార్త ఎన్నో అధ్యయన ఫోర్ చాప్టర్ ఎయిటీన్ ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అలా ఇక్కడ ప్రభు చెప్తున్నా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది సువార్త ప్రకటించుటకై బీదలకు సువార్థ అంటే ప్రభు లేని వాళ్ళు బీదరే ఎంత ధనికునగల ప్రభు లేని వాళ్ళు బీదరే బీజలకు స్వార్థ బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను చెరలో నున్న వారికి విడుదలను రుడ్డి వారికి విడుదలను రుడ్డి వారికి చూపు గుడ్డి వారికి చూపును ప్రకటించుటకు నలిగి నలిగి వారిని విడిపిస్తుంది ప్రభు ఇత సంవత్సరం ప్రకటించుటకును పటించకును నన్ను పంపినాడు అని రాయబడిన చోటు నేను ప్రభు నన్ను పంపి ఇప్పుడు నిన్ను నన్ను పంపిన కనుక నువ్వేం చేయాలా ఈ రాజ్యస్ వార్త మనం అక్కడ చూస్తే ఎఫ్థా ఏం చేసిన అమౌలు యుద్ధం చేసి ఇజ్రాయల్ ప్రజలకు రక్షణ కానీ పెద్దలు పోవాలా వాళ్ళు యుద్ధం నేర్చుకోలేదు కనుక ఈ ఆత్మీయ పోరాటంలో అనం మనం మనం ఇది ప్రకటించి సైతారాజ్యం కోల్చి మన దేవుని యొక్క రాజ్యం తాపించబడాలా దేవుడు చిన్న వాక్యం తీసుకే శోతం వేసో ప్రభా నా దీవానికి భయంకర పోరాటం ఉంది ఏసో ప్రభా నా దీవానికి సుతం ఇంతవరకు వాక్యం మారు ఎఫ్ తా మీరు వేసి కానీ ఈ రోజు మతమున క్రాయసలు యుద్ధంలో లేరు వేసో ప్రభా ఉంటే ఇంతవరకు మా దేశం రక్షణ పోతుండే కానీ మాకు యుద్ధంలో నిలబెట్టి నా దీవానికి చేస్తాము ఇది భయంకర పోరాటంలో నా దైవానికి శోతం లేఖని పనిచారా దాని తంత్ర గుట్టులు సరకౌచం ధరించుకోవాలా సిద్ధం నుంచి ధరించుకొని మీకోసం నా దివానికి సోతం ఈ పోరాటంలో ప్రభా నీ రాజ్య శువార్త సృష్టికి పోవాలా అందరికి చెప్పాలా నీ మార్గంలో అందరి నడిపిస్తాను సహాయం చేయండి ఇంత కూడా వాక్యం మాదంలో ఇంకా ముందు ఎట్టు పోలారా మీరే మాకు జ్ఞానం తెచ్చి మనీస్తున్నప్పుడు సమీన్ హామీన్ సార్ ప్రేజ్ ఆపిస్తారు చేస్తారు ఒక నేను ఒక విజ్ఞాపనలు చూస్తున్నారు ప్రేయర్ రిక్వెస్ట్లు స్తోత్రం ప్రభ మహాగణుడా పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు కృపలు జ్ఞాపకం తీసుకొని సాయంకాల సమయమంది ప్రభ మాకు ఇచ్చిన యొక్క బట్టి నీకు వందనాలు ఎఫ్ ప్రభ ధైర్యంగా ప్రభ న తండ్రి ఈ యుద్ధంలో ప్రభ మరి ముఖ్యంగా నాయన ఒక సైనికుల వల్లే మేము పోరాడుటకు ప్రభ అంధకార శక్తులతో మేము పోరాడాలి నా తండ్రి నీ యొక్క రాజ్య వ్యాప్తిలో మేము యుద్ధ శూరుల వాళ్ళే ముందుకు సాగుటకు మీరు మాకు మీ ఆత్మశక్తిని దయచేయండి కృపల జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని ఒక సైనికుల వల్లే నా మీరు మమ్మల్ని తయారు చేయండి ఎందుకంటే ఈ యుద్ధం మీదేనైనా యుద్ధ శూరులు మీరే ప్రభా సైన్యంలో అధిపతిగా యహవాను గొప్ప నామం తండ్రి మీకే వందనాలు ఈ యుద్ధంలో మమ్మల్ని నడిపించి విజయం ఇచ్చి వాడము తండ్రి ముఖ్యంగా ప్రభాన్ అతన్ని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాను నైనా రవిచెల్ల వృదారి యొక్క కిడ్నీ లివర్ హార్ట్ నుంచి ప్రభా బిడ్డకు సంపూర్ణ స్వస్థత కలుగ చేయండి ఆ ఆపరేషన్ విషయంలో ఎలాంటి ఆటంకములు జరగకుండా సేఫ్ రిపోర్ట్స్ రావటానికి సహాయం చేయండి ప్రభ నార్మల్ రిపోర్ట్స్ తో సర్జరీ జరుగుతా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ఆటంక పరుసంత కర్షకులను బంధించండి రాజేష్ బ్రదర్ యొక్క క్యాన్సర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన అతని ఆ బిడ్డకున్నటువంటి రోగం నుంచి సంపూర్ణ స్వస్థత దయచేయండి నడినతి నుంచి అధికారు వరకు ముట్టి ప్రభుత్వ క్యాన్సర్ రోగమును కాల్చివేయమని అతని గొప్ప విడుదల బిడ్డకు మీరు దయచేమని ప్రార్థిస్తున్నాం రీనా విషయంలో ప్రార్థిస్తున్నాం నైనా ఆ బిడ్డ పక్షవాతంతో బాధపడుతుంది బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతుంది నాయన సర్జరీస్ చేసినా కూడా ప్రభా అతనికి విజయం రావటం లేదు కానీ ప్రభ మీరు గొప్ప విజయం దయచే వాడము ఆ ముట్టండి స్వస్థపరచండి ఆ బిడ్డ సంతానంలో మీరు దీవించండి భర్తను కూడా మార్చుకోనండి ఏసీ రక్షణ నడిపించండి నాయన ముఖ్యంగా ప్రభ నా తండ్రి అన్నసం అసిస్టెడ్ కాలు సర్జరీ విషయంలో కారం జరిగించండి ఆయన వృద్ధాప్యంలో తండ్రి తల్లి ఎంతగానో బాధపడుతుండగా నా తండ్రి కాలు విషయంలో తండ్రి కార్యం జరిగించండి స్వస్థపరచండి సర్జరీకి ఒకవేళ అనుకూలమైతే ప్రభా బిడ్డకు నా తండ్రి సంపూర్ణ స్వస్థత కలుగ చేయండి నాయన ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి రిషిక పాప చేయి ఇన్ఫెక్షన్ కూడా న తండ్రి ప్రభ అది సరి కావాలా వంకరగా ఆతుక్కున్నదని ప్రభ కంప్లైంట్ నాయన తండ్రి సరి చేయి వాడవు నీవి ప్రభా అవయములు అన్నిటినీ ఏది లేదు నైనా కార్యం జరిగించి ఆ బిడ్డ విషయంలో గొప్ప న తండ్రి విడుదల అనుగ్రహించండి సుందర బ్రదర్ తాగుడు విషయంలో ప్రభ ప్రార్థిస్తున్నాం న్యూమోనియా నుంచి ప్రభ విడుదల పొందాల న తండ్రి బిడ్డ అతన్ని సహాయం చేయండి ముట్టండి లంగ్స్ ని క్లియర్ చేయండి వేసిన నడునెత్తి చరికాల వరకు సంపూర్ణ ఆరోగ్యం అనుభవించండి రక్షణ కలిగ చేయండి ఆయన ఆకుల సామిల్ బ్రదర్ యొక్క హెర్నియ సర్జరీ విషయంలో కార్యం జరిగించండి ఆ శివదాస్ బ్రదర్ బ్లడ్ క్యాన్సర్ నుంచి ప్రభ కోలుకోవాలన్న తండ్రి ప్రభా బిడ్డ విషయంలో కార్యం జరిగించండి ప్రతి క్యాన్సర్ క్షణం ఏ సునామంలో కాలిపోవును కాక ఆ బిడ్డ యొక్క జీవితంలో ప్రభా రక్షణ కార్యం దయచేయండి ఆత్మకార్యం జరిగించి ప్రభా సంపూర్ణంగా కుటుంబాన్ని రక్షించుకోనండి ప్రదీప్ బ్రదర్ యొక్క యాక్సిడెంట్ అయింది ప్రభా కాళ్ళ విషయంలో సహాయం చేయండి ఫ్రాక్చర్స్ అన్ని సరికావాలా ఏ సునామంలో స్వస్థపరచబడాలా ప్రభా తండి ఆటంకప్ప సొంతకార శక్తులను బంధించండి కృపల జ్ఞాపకం చేసుకోనండి అదేవిధంగా తండ్రి ప్రభ పోలిపో దీడి బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం అయినా బిడ్డ యొక్క జాబ్ విషయంలో కార్యం జరిగించండి ఎక్కడైతే ప్రభ సముచిత స్థానం అక్కడ మీరు నడిపించేవాడవు ప్రభ ఉద్యోగముని విచే తండ్రి ప్రభ గొప్ప బహుమానం నాయన ఎందుకంటే జీవనోపాధికి ప్రభ మీరు ఎవరిని కూడా బిడ్డ నాడు ప్రతి ఒక్కరికి సహాయం చేయవాడవు జాబ్ విషయంలో కార్యం జరిగించండి ఆటంకపో ప్రతి అంధకార శక్తులు మన బంధిస్తున్నాం దేవాన తండ్రి సరి అయిన స్థానంలో ప్రభ మీరు ఆ బిడ్డ నిలబెట్టమని సేవలో కూడా విస్తారంగా బలంగా నచ్చండి ఆత్మశక్తితో నడిపించమని ప్రభ మీరే వాడుకొని మహిమ పనుమని ప్రార్థిస్తున్నాం హిందూ ప్రియ చిన్న పాప కాల్ ఫ్రాక్చర్ విషయంలో కార్యం జరిగించండి ఆయన అప్పుడ మీరు ముట్టండి స్వస్థపరచండి సంపూర్ణమైన ఆరోగ్యంతో బిడ్డ ప్రభ నండి ఇంట్లో నచ్చండి అందరికీ ప్రభ సమాధానం కలగజేయాలా దేవా నండి కుటుంబం అంతటిని కూడా మీ సేవలో నడిపించుకోనండి రక్షణలో కార్యం జరిగించండి అను బ్రదర్ కోసం ప్రార్థిస్తున్నాం నాయన ఆ బిడ్డను కూడా మీరు ముట్టండి స్వస్థపరచండి ఆ కంప్లీట్ కుటుంబాన్ని కూడా ప్రభా మీరు రక్షణలోకి నడిపించండి పరిశుద్ధాత్మకార్యం మా గృహంలో జరిగించండి నాయన నీ సత్యమైన దేవుడ ప్రభా ప్రతి ఒక్కరు వారి హృదయం మీరు తెలియ తెప్పరిల్ల చేయండి ప్రభా హన్విక పాపకు హై షుగర్స్ నా తండ్రి ఆ బిడ్డ చంటి బిడ్డ నా తండ్రి ప్రభ ముట్టండి స్వస్థపరచండి ఆ బిడ్డ విషయంలో ప్రభ మీరు కార్యం జరిగించండి ఏ శిమోతి బ్రదర్ యొక్క ప్రభ నా తండ్రి సెల్యూ లైటిస్ అనే వ్యాప్తి బాధపడుతుండగా బిడ్డ సర్జరీ విషయంలో సహాయం చేయండి లెఫ్ట్ లెగ్ లోని ప్రభా మీరు ముట్టండి స్వస్థపరచండి సంపూర్ణమైన ఆరోగ్యం ని కలుగ ప్రార్థిస్తున్నాం నాగేశ్వర బ్రదర్ యొక్క లంగ్స్ విషయంలో ప్రాబ్లం ఉంది నేను కిడ్నీ ప్రాబ్లం ఉంది ప్రభ మీరు కంప్లీట్ గా బిడ్డని హీలింగ్ చేయండి ప్రభున తండ్రి ప్రత్యంధకార శక్తులను బంధిస్తున్నాం ఏసీఆ బిడ్డకు రక్షణ కలగ చేయండి బిడ్డకు స్వస్థత కలగ చేయండి నాయన ఆటంక పరిస్థకర శక్తులను బంధిస్తున్నాం నితిన్ బ్రదర్ కి కూడా యాక్సిడెంట్ అయింది ఆ కాలు విరిగింది ఆ బిడ్డ విషయంలో కారం ప్రభా ముట్టండి స్వస్థపరచండి ప్రతి ఎముకను ప్రభా కదిలించండి నాయన ప్రతి ఎముక స్వస్థపరచబడాల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రభా ఫ్రాక్చర్స్ అయిన ప్రతి బిడ్డను గురించి ప్రార్థిస్తున్నాం ఆ ఎముకల విషయంలో ఎలాంటి లోపం జరగకుండా నచ్చండి ప్రభా మీరే ఎముకను మూలుగా కూడా ముట్టి సంపూర్ణ స్వస్థ దైత్యం ప్రార్థిస్తున్నాం మెల్సన్ బ్రదర్ వాళ్ళ బాబు నచ్చండి మారియోస్ నికోదామే బ్ల బిడ్డను కూడా ముట్టండి అన్న చంటి బిడ్డ ప్రభా బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ కోసం ప్రార్థిస్తున్నారు నా తండ్రి బ్లడ్ ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిందని ప్రార్థన అడుగుతున్నారు ప్రభా బిడ్డను ముట్టండి నాయన ఇన్ఫెక్షన్ తో బాధపడుతుండే ఊపిరికి పీల్చుకోవడానికి బ్రీదింగ్ ప్రాబ్లం వచ్చింది కనుక ఏసీఆర్ నండి ఆసుపత్రిలో ప్రభా బిడ్డ చుట్టు కంచ వేయండి దూతుల కాపదలతో బిడ్డ సంపూర్ణ స్వస్థత నడిపించండి ఏసీ న తండ్రి అంధకార శక్తులను బంధించండి కుటుంబం కూడా రక్షణలో నడిపించండి నాయన నా తండ్రి ప్రభావం ఇంకా ఎంతో మంది ప్రభా తండ్రి సేవలో ప్రభ వాడబడుతున్న బ్రదర్స్ ని ప్రభ ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం నాయన ప్రతి ఒక్క బిడన్ ప్రభ మీ యొక్క రెండంతల ఆత్మచేత బలపరచండి ప్రభ విశ్వాసంలో ముందుకు సాగుతుండంగా ఆటంకాలన్నిటినీ కొట్టివేయండి నాయన సంపూర్ణమైన శక్తిని బలము దయచేసి ప్రభ సేవల విస్తారంగా వాడబడుట తండ్రి మీకు పరిశుద్ధాత్మభిషేకం మెండుగా దిగిరమ్మని ప్రార్థిస్తున్నాం నా తండ్రి అగ్ని చేత అభిషేకించి ముద్రించండి నాయన ప్రభ నా తండ్రి వారు సేవ చేస్తుండంగా ప్రభ ప్రతి సైతాన్ని కూలిపోవాల ప్రతి ఆటంకంలో కాలిపోవాలా ఏసి అని గొప్ప కారులయ జరిగించండి కార్యం జరిగించండి ఆయన విజ్ఞాపనలు చేస్తుండగా ప్రభాన నీకు ఆత్మ దిగి రావాలా ఏసు ప్రభా ప్రతి బిడ్డ కార్యం జరిగించండి ప్రతి కుటుంబంలో ప్రభా నీకు ఆత్మను కురించండి ప్రభానా ఎంతో భయంకర దుర్దినంలో మేము ఉంటుండగా ప్రభానా ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యంలో మనశాంతి నెమ్మదిని కుటుంబంలో కూడా ప్రభ సమాధానం కలగ చేయమని మీ యొక్క ఆత్మ చీర్థ ప్రత్యక్షని రక్షించుకున్న దేవుడు ప్రభ బలంగా ముందుకు సాగుటకు సహాయం చేయమని ఏస్ శక్తిగల నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆశీర్వాదం సమాధానము ఈ ఆరాధనలో ఉన్న మనందరికీ మన కుటుంబ సభ్యులకి ఎవరి గురించి అయితే విజ్ఞాపన ప్రాప్తం చేసినామో వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఈ లోకంలో రక్షింపబడిన ప్రతి ఒక్కరికి ఆయన కృపా కనికరము సమాధానము మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించిన కాక ఆమె